ీగరుభ్యో నమరి ఓం స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం చాహం హృది సన్నివిష్ట మత్తస్మృతిర్జామోహనం వేదైరేదే సో శ్రీకృష్ణుడంటాడు సకల ప్రాణుల యొక్క హృదయమునందు నేను ఉన్నాను సన్నివిష్ట చక్కగా ప్రవేశించి ఉన్నాను స్థిరముగా నిలిచి ఉన్నాను ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు ఈశ్వరుణ్ణి బయట పెడతారు ఈశ్వరుడు అంటాడు నువ్వు నన్ను బయట ఎందుకు పెడుతున్నావు నేను నీ లోపలే ఉన్నాను కదా మళ్ళీ నన్ను నువ్వు అలా సపరేట్ ఎందుకు అని వీళ్ళు ఈశ్వరుడు అంటాడు అంటే మనుషు కదయా నీకు మేమేమో ధూపం ఆధ్రాపయామి దీపం దర్శయాము ఇవన్నీ నీకు నైవేద్యం పెట్టాలంటే లోపలుంటే ఎక్కడ కుదురుతుంది బయటే ఉండాలా సపరేట్గా ఉండని మిలిగే సపరేట్ చేస్తాను ఆయన ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు నాకు నువ్వు ధూపం దీపం చూపించినా అది నీకు నువ్వు చూపించుకున్నట్టే నమ్మాది అలాగే నైవేద్యం అంటే నువ్వు నోట్లో వేసుకుంటే అది నాచు నేను అగ్రభుక్కు నేను నేను తిన్నదే నువ్వు తినేది ఎలాగా ఉండదు నేను తిన్నాకనే దేహం అనేదానికి పుష్టి అవి లభిస్తాయి కాబట్టి నేను నీ హృదయంలోనే ఉన్నాను నేను నువ్వే అవి ఉన్నాను అని అంటే అవి ఇది అనుకూలంగా లేదు ఐసా నహే హుసత్తా హబట్టి నువ్వు బయటే ఉండు నువ్వు అక్కడ అలా ఉండు ఉంటే అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు నీకు మేమేమో నైవేద్యం పెట్టి ధూపణ చేస్తూ ఉంటాము ఇది ఈశ్వరుడికి జీవుడికి మధ్యలో సంభాషణ నేను మీకు కల్పించి చెప్పాను దాట్ ఈజ్ హౌ థింగ్స్ హ్యాపెన్ సర్వస్థాహం హృది సన్నివిష్ట నేనేదో ఆ శ్లోక సందర్భంలో ఏదో ఉపన్యాసం చెప్తున్నానని కూడా మీరు అనుకోవద్దు దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ మరి అయితే వీళ్ళందరూ ఈ పూజలో ఎలా చేస్తున్నారు మరి నేను చెప్పాను కదా ఇప్పటిదాకా మీకు చెప్పింది అదే దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ సర్వస్థ చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి సో అది కూడా చూసినాము స్మరణము జ్ఞానం కాగ్నిషన్ ఇప్పుడు ఇది ఎలాగంటే ఒక భక్తుడు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నేను ఈశ్వరుణ్ణి దర్శించాలనుకుంటున్నాను నాకు తీవ్రమైన ఇచ్చ కలదు ఈశ్వర దర్శనం కోసం నేను తహతహలాడుతూ ఉన్నాను నా ఈ సంకల్పము లేక ఇచ్చ పూర్తయ్యే ఉపాయమేమి నాకు ఈశ్వరుడు ఎక్కడ లభిస్తాడు అని అడుగుతాడు అడిగితే ఆ మహాత్ముడు అంటాడు చూడు ఇచ్చ ఆ సంకల్పము ఎక్కడ పుట్టిందో ఎక్కడ పుట్టింది నువ్వు శోధన చేయి ఈశ్వరుణ్ణి దర్శించాలనే సంకల్పం ఎక్కడ పుట్టింది అవును నిజమే ఎక్కడ పుట్టింది నువ్వు శోధన చేయి అది నీ హృదయమునందు పుట్టింది ఎక్కడి నుంచి ఆ సంకల్పం పుట్టిందో అదే ఈశ్వరుడు ఇది ఎలాగంటే ఒక ఆయన ఆకాశాన్ని దర్శించటానికని ప్రయాణం మొదలుపెట్టాడు కొంత దూరం ప్రయాణం చేశాడు పది మైలు ఇరవై మైలు వంద మైలు ప్రయాణం చేశాడు ఈ లోపల ఓ మహాత్ముడు కనుకుంటాడు ఏమయ్యా ఇంత ఉద్ధృతంగా ప్రయాణం చేసేస్తున్నావు ఎవరిని దేనికోసమో అంటే ఈశ్వరుని ఆకాశాన్ని దర్శించడం కోసం నేను ప్రయాణం చేస్తున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు చూడు నువ్వు ప్రయాణం మొదలుపెట్టిన మొదటి అడుగు ఉన్నదే ఫస్ట్ స్టెప్ ఆ మొదటి అడుగు జైల్లో వేసామో అదే ఆకాశము అని చెప్పాడు రెండో అడుగు కూడా వద్దు మొదటి అడుగు వేసినదే ఆకాశం ఆకాశంలోనే వేస్తారు మొదటి అడుగు అదేవిధంగా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే మీకు నిద్రలేస్తూనే జ్ఞానము కలిగినది కదా జ్ఞానము నిద్రలు వేస్తూనే తెలుస్తూ ఉంటాయి జ్ఞానం అంటే పాండిత్యవుని మీరు అనుకోద్దు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇది ఘటము ఇది పటము ఈ విధంగా జగత్తంతా తెలుస్తూ ఉంటుంది ఆ తెలియడానికి సోర్సు మత్తహ అంటే సోర్స్ అది పంచమే ఏకవచనం ఆ జ్ఞానము ఎక్కడి నుంచి పుట్టిందో అది నేనే మత్తహ జ్ఞానం ఇది ఎలాగంటే ఒక కెరటము బయలుదేరినది బయలుదేరి రెండో కెరట అని అడిగింది ఆ సముద్రుడు అనే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగింది అడిగితే చూడు నువ్వు ఎప్పుడు పుట్టావు ఎక్కడి నుంచి పుట్టావో అదే అసముద్రుడు అని ఆ రెండవ కరటం మొదటి కెనటానికి చెప్పింది ఆ రెండవ కరటం అంటే జ్ఞాని కిరటం మొదటి కెనటము అజ్ఞాని కిరటం అజ్ఞాని తరంగము అడిగింది దేవుడు సముద్రుడు దేవుడు సముద్రదేవుడు ఎక్కడున్నాడు అడిగితే ఆ రెండవ తరంగా ఏమని జ్ఞాని తరంగా ఏమని చెప్పింది చూడు నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో అదే సముద్రదేవుడు అని చెప్పింది సో ఆ విధంగా మీరు నిద్రలేస్తూనే తెలివి వస్తుంది తెలివి వచ్చింది ఆ తెలివి నుండి అన్ని విధముల జ్ఞానములు ఉదయిస్తూ ఉంటాయి సో ఆ జ్ఞానములు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాయో ఆ సోర్స్ పట్టుకోవాలి సోర్సుని పట్టుకోవాలి ఆ సోర్సుని జ్ఞానం ఉదయించే మూలస్రోతస్సు అంటారు సోర్స్కి ఇంగ్లీషులు సోర్స్కి మీ తెలుగులో ఏమనాలి మూలస్రోతస్సు సంస్కృతంలో చెప్పాను నేను దానికి ఏదైనా తెలుగు తెలుగు మాట ఒకటి యోగ్యమైన మాట దొరికితే పెట్టుకోవచ్చు మూలాధారం అనకండి మూలాధారం అంటే అది ఎక్కువ పోతుంది కాబట్టి మూల స్రోతస్సు సో మూల అంటే తెలుగు మూల కాదు తెలుగులో మూల అంటే ఆ మూల అది తెలుగులో మూల ఆ మూల కాదు మూలము అంటే ఆ రిజిన్ అర్థం మళ్ళీ ఏదో నక్షత్రం మూల అది కూడా కాదు ఆ అర్థం సో ఆ మూల స్రోతస్సు ఎక్కడి నుంచి గంగానది యొక్క మూల స్రోతస్సు ఏమిటి గోముఖము అది అదేవిధంగా సకల జ్ఞానములు కాగ్నిషన్స్ అన్నీ కూడా ఆత్మచైతన్యం నుండియే పుడుతున్నాయి దీని మీద ఓ కథ చెప్తారు స్వామి రామ తీర్థం చెప్పారు ఈ కథ కథ అంటే పెద్ద ఏదో థ్రిల్లర్ థ్రిల్లర్గా ఉంటుందని మీరు అనుకోవద్దు చిన్న చిన్న ఎనిపిడోడ్స్ అంటారు వీటిని ఒక యంగ్ మ్యాన్ ఢిల్లీలో ఉండేవాడు అతనికి ఈశ్వరుణ్ణి కలుసుకోవాలి అని ఆకాంక్ష కలిగింది ఇందాక చెప్పాను అలాంటిదే నేను అప్పుడు వాగం చేశాడు వాగం చేస్తే ఢిల్లీలో కూర్చునే ఈశ్వరుడు అంటే ఎక్కడ గుర్తుందండి హృషిక వెళ్ళాలి ఈశ్వరుడు ఉంటారు మహాత్ములు అక్కడ మీకు ఈశ్వరుని యొక్క తీరుతెన్నులన్నీ వాళ్ళు బాగా స్టడీ చేసి పెట్టుకుంటారు వాళ్ళు చెప్తారు అంటే ఈయన ఢిల్లీ నుంచి ఈ యంగ్ మ్యాన్ వెల్ టు డూ పర్సన్ ఋషికేష్ వచ్చి ఓ హోటల్లో దిగాడు బాకపు చేసి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు నేను ఈశ్వరుణ్ణి కలవాలనుకుంటున్నాను దర్శించాలనుకుంటున్నాను ఈశ్వరుణ్ణి కలవాలనుకుంటున్నాను అంటే అది ఆ లాంగ్వేజ్ కొంచెం ఇబ్బట్టిగా ఉంటుంది ఈశ్వరుణ్ణి దర్శించాలనుకున్నా ఇప్పుడు బాగుంటుంది రెండూ ఒకటే రెండూ ఒకటే కానీ భాషలో కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట ఇప్పుడు భాష కూడా దానికి కూడా ఒక సో సోదస్సు ఉంటుంది ఇప్పుడు కాఫీ తాగండి కాఫీ తాగండి అని అనకూడదు కొంతమంది ప్రాచీన సంప్రదాయంలో వాళ్ళు కాఫీ తాగండి అంటే ఏం తాగడానికి ఇది ఏమీ దారువే తాగండి అంటే తాగండి అనే మాట కంట్రీలు ఎక్కడికే వాడతారు కాఫీకి పాలు తాగండి అని అలా వాడరు మరి ఏమనాలి కాఫీ పుచ్చుకోండి అని ఓకే అయితే పుచ్చుకుంటాము అని వారు పుచ్చుకుంటారు తాగారు పుచ్చుకుంటారు దాని భాష ఒక శోభ సందర్భం ఉంటుంది కదా అలాగే దేవుణ్ణి కలవడానికి ఏమైనా మామూలువాడ దేవుడు అంటే కలవడం ఏమిటి దర్శించడం సో దేవుణ్ణి దర్శించడానికి ఉపాయమేని మీరు ఏమైనా సలహా చెప్పగలరా అని మహాత్ముని అడిగారు అంటే ఆయనన్న నా పనేది నేను నీకు ఆర్గనైజ్ చేసి పెడతాను కానీ ఒక పద్ధతి ఉంటుంది ఎవడైనా కలెక్టర్ని ఎవడైనా పెద్ద ఆఫీసర్ని కలవాలంటే మన విజిటింగ్ కార్డు ఏదో మన పరిచయాన్ని చేసేటువంటి ఒక కార్డు మీద కార్డు ఒకటి వారికి ముందు పంపిస్తాము ఆ కార్డు మీద మన పేరు వివరాలు రాసి పంపిస్తే మన గురించి అయితే కొంత సమాచారం దాంట్లో పెట్టి పంపిస్తే వారు దాన్ని చూసి అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు కదా నీ గురించి నువ్వు రెండు మాటలు కాగితం మీద రాసివ్వ విజిటింగ్ కార్డు లాగా అంటే తను తన పేరు రాసిచ్చాడు రాసిచ్చి నేను ఈశ్వరుడు రేపు పొద్దున్న ఇచ్చి వెళ్ళిపో రేపు పొద్దున్నరా అతను కాగితం ఇచ్చి వెళ్ళిపోయాడు మొన్నడు పొద్దున్న వచ్చాడు మళ్ళీ ఆ కాగితం అతని ముఖాన్ని పాలేసింది చూడు నీ గురించి రాయమన్నం కానీ నీ పేరు కాదు రాయమన్నది పేరున్నది నువ్వు పుట్టి నువ్వు పుట్టక ముందు పేరు లేదు నువ్వు పుట్టిన వెంటనే పేరు లేదు పుట్టిన తరువాత కూడా పేరు లేదు నామకరణం అని ఓ రోజు చేస్తారు అప్పుడే వచ్చింది పేరు కాబట్టి ముందు నువ్వు తర్వాత పేరు పేరు వస్తుంది కొంతమంది పేరు మార్చుకుంటారు ఆ గెజెట్ పబ్లికేషన్లో ఏదో పేపర్లో వేసి దానికి ఏదో అఫిడవిట్ ఏదో సబ్మిట్ చేస్తే పేరు మార్చుకోవచ్చు అలా పేరు మార్చుకుంటాను సన్యాసం అయిన వెంటనే ముందు పేరు మార్చుకోవడం ఇదో టాపిక్ ఇదో పని అలా చేస్తా నేను ఆ పని చేయలేకపోయాను దాంతో అలాగే ఉండిపోయాను నేను ఒక ఇర్రెగ్యులారిటీ నా పేరు ఇదే అదే ఒక ఇర్రెగ్యులారిటీలో ఉండిపోయాను uh ennukante ee official procedures anni cheyadaniki naaku time lekapoyindi like, i couldnt not do it anyway so where you are not your name you are different from your name it is your name you are not the name what are do you you should tell ante appudu aa uh, tana position edo raasichu nenu balana ఫలానా ఆఫీసర్ గారు అబ్బాయిని అనేది లేకపోతే ఫలానా ఆఫీసర్ని అతనే కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అది రాశించాడు చూడు నీ పొజిషన్ కాదా ఆయనకి చెప్పవలసింది దేవుడికి చెప్పవలసింది ఇట్ వాజ్ రిటర్న్ టు హిమ్ హీఈస్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పొజిషన్ హీఈ్ ఆస్కింగ్ అబౌట్ యూ యూ టెల్ వాట్ ఆర్ యూ అంటే అప్పుడు నేను క్షత్రియుడను ఐదు అడుగుల పది అంగుళాల పొడవు చామణ చాగవాడము అంటే ఏదో రాసిచ్చాడు మళ్ళీ మొన్నటి పొద్దున్నే రావడమే వేళ రాసివ్వడం రేపు రావడము రాసిచ్చి వెళ్ళిపోయాడు మొన్నడు పొద్దున్న వచ్చాడు మళ్ళీ అయితే ముఖాన్ని తీసుకొచ్చాడు చూడు దేవుడు నిన్ను కలవాలంటే నీ గురించి చెప్పాలి తప్ప నీ దేహం గురించి చెప్పకూడదు నీ దేహం గురించి అంతా రాసిచ్చావు నో దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ యూ టెల్ అబౌట్ యూ అప్పుడు అతను మంచి విద్వాంసుడు ఎమ్మెల్యేతో ప్రసాడు నేను ఎంఏ పాస్ అయినటువంటి ఒక పెరసాన్ని ఒక వ్యక్తిని అనేది రాసిచ్చా ఏదో ఐఎమ్ టెలింగ్ ది స్టోరీ ఆ వివరాలన్నీ మీరు రామతీర్థం చెప్పిన స్టోరీ చూసుకుంటే తెలుస్తుంది మళ్ళీ రేపు పొద్దున్న రావడమే అలా అతను వచ్చిన వెంటనే మళ్ళీ కాగితం ముఖాన్ని ఇచ్చి మా మహాత్ముడు చూడు నువ్వు చెప్పింది ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ యూ ట్యా టోల్డ్ సంథింగ్ అబౌట్ యూ ఇంటలెక్ట్ నీ మైండ్ గురించి నీ ఇంటలెక్ట్ గురించి ఎంతో కొంత రాసేవు తప్ప నీ గురించి నువ్వేం రాయలేదు యూ ఫస్ట్ టెల్ హూ ఆర్ యు రైట్ అబౌట్ యు అప్పుడే నీకు ఈశ్వరుని తోటి మిలాఖ అంటే దర్శనము ఏర్పాటు చేయిస్తాను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అని ఆయన అన్నాడు ఇతను వెనక్కి వెళ్ళిపోయాడు ఆలోచించాడు ఒక రోజు ఆలోచించాడు రెండు రోజులు ఆలోచించాడు వారం రోజులు ఆలోచించాడు ఆలోచించి ఈయన దగ్గరకు వచ్చాడు నాకు దర్శనం అక్కర్లేదన్నాను అదేమయా దర్శనం కోసం వచ్చావు పదిహేను రోజుల నుంచి నా చుట్టూ తిరిగావు దర్శనానికి ఏర్పాటు చేద్దామంటే నువ్వేమో నీ నీ నీ కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఎలా చేస్తాను నేను ఇప్పుడు దర్శనమే అక్కర్లేదు అంటున్నావు ఏమిటండి నాకు మీరు చెప్పదలుచుకున్నది తెలిసిందండి అని ఆ తెలిసిందా తెలిసిందండి ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని అదే కదా మీరు చెప్పదు అదే నాన్న నేను చెప్పదలుచుకున్నది నేను కృతార్థుడునైనాను అని ఆయనకి దండం పెట్టి సెలవు తీసుకుంటాను అది సమయం కాబట్టి మత్తస్మృతిని జ్ఞానం ఇక అపోహనం అపోహనం అంటే అజ్ఞానం అని ఆయన ఎవరైనా జ్ఞానదేవు జ్ఞానదేవు అపోహనం అంటే అజ్ఞానము అని రాశారు దట్ దట్ ఇది మెయిన్ జ్ఞానం అజ్ఞానం అజ్ఞానం కూడా నా నుండియే వచ్చింది ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు వెలుగులో కూర్చున్నారు అంతా ప్రకాశము గలదు అని మీకు తెలుసుతోంది ఎలా తెలుసుకోండి ఆ జ్ఞానము ఆ నోయింగ్నెస్ నోయింగ్నెస్ అంటారు ఆ జ్ఞాన ధాతువు అంటే కాగ్నిషన్స్ అన్నీ కలగడానికి ఏది మూలతత్వమో అది ఉండబట్టే కదా మీకు తెలుస్తుంది వెలుగులో ఉన్నాము అని ఈ లోపల దీపాలు కరెంటు దీపాలు ఆరిపోయాయి అంత చుట్టూ చిమ్మ చీకటి సో ఇప్పుడు మీరు చెప్పండి ఆ పరిస్థితిలో దీపాలన్నీ ఆరిపోయిన సందర్భంలో ఉన్నది ఏది చిమ్మ చీకటిగా లేక చిమ్మ చీకటిని తెలుసుకుంటూ ఉన్న వెలుగు ఆ జ్ఞాన జ్ఞానమా కాబట్టిమ్మ చీకటిగా ఉన్నప్పుడు కూడా ఆ చీకటిని కూడా దర్శించేటువంటి జ్ఞానం ఏది కలదో అది ఎప్పటికీ లోపించదు ఈ పైన వెలిగే దీపాలు ఒకప్పుడు ఇప్పుడు ప్రకాశిస్తే ఇంకోప్పుడు కానీ ఆ దీపాల యొక్క ప్రకాశాన్ని అవి లుప్తమైనప్పుడు వచ్చే చీకటిని తెలుసుకుంటూ ఉండే ఆ వెలుగు ఆ లోపల వెలుగు అది ఎప్పుడైనా లుప్తమవుతుందా అది ఎన్నడూ లుప్తమవుతుంది సో మొత్త స్మృతుడి జ్ఞానముపోహ నుంచా అన్నదాన్ని జ్ఞానదేవుడు ఎలా వ్యాఖ్యానం చేశాడంటే జ్ఞానం అంటే జాగ్రత్త అవస్థ ఎందుకంటే కాగ్నేటివ్ నాలెడ్జ్ అంతా కూడా జాగ్రత్త అవస్థలో నిండా ఉంటుంది ఆ జాగ్రత్త అవస్థ యొక్క ప్రకాశము నేనే మొత్తం స్మృతి స్మృతి అంటే సూక్ష్మ శరీరం మనస్సు దాని యొక్క మేనిఫెస్టేషన్ దాని యొక్క ప్రకట రూపము స్వప్నం కాబట్టి స్మృతి అంటే స్వప్నావస్థ ఆ స్వప్నావస్థ ఏ ప్రకాశంలో ప్రకాశిస్తుందో అది నేనే మొత్తం స్మృతి జ్ఞానం అపోహనం అంటే ఏమీ తెలియకపోవడము సుషుప్తి ఏమీ తెలియకపోవడం అనే సుశుప్తి కూడా తెలుస్తూ ఉంటుంది అక్కడ ఏమి ఇప్పుడు చీకటి ఏమీ కనబడుట అనే విషయం కనబడుతూ ఉంటుంది కనబడటం అంటే తెలియడం ఏమీ కనబడుట అని తెలుస్తూ ఉంటుంది నిద్రయందు ఏదీ తెలియబడుట లేదు అనియా నిద్ర నిద్ర అంటే ఏమిటి నిద్ర అంటే ఏమిటి ఏది తెలియబడుట లేదు అనియా లేక ఏదీ తెలియబడుట లేదు అనే అనుభవమా నిద్ర ఏది తెలియబడుట లేదు అనే శూన్యం కాదు ఏది తెలియబడుట లేదు అనే అనుభవమే నిద్ర ఆ అనుభవం కలగాలంటే కూడా జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానధాతువు లేకుండా ఎటువంటి అనుభవము కలగదు జాగ్రత్త అవస్థలో సకల సకలము తెలుస్తూ ఉండే అనుభవము ఆ జ్ఞానం వల్లే కలుగుతుంది సుసూప్త ఎందు ఏమీ తెలియని అనుభవము కూడా ఆ జ్ఞానం కలుగుతుంది కాబట్టి మత్త అపోహనంచ మత్తస్మృతి జ్ఞానం అపోహనంచ సో జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు కూడా నా స్వరూపమే నా నా ఆ మూడు తెలుస్తున్నాయి భాష్యకారులు ఏమంటారో చూద్దాము నేనంతాను నన్ను అనుసరించి అనండి మీకు పుస్తకం చూడగలిగితే చూడండి చూడలేని వాళ్ళు నన్ను అనుసరించి అనండి ఇన్ ఎనీ కేసు మీలో చాలామంది పుస్తకాలు చూడనేయటం లేదు దీన్ని పురాణ కాలక్షేపం కింద మార్చుకునే మీరు మేనేజ్ చేసేస్తున్నారు నేను క్లాసు క్లాస్ని నేను ఉడితే అల్లర్ చేయడమే తప్ప మీ తరఫు నుంచి దాన్ని పురాణ కాలక్షేపమే కింద చేసుకున్నారు కదా సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ ఇట్ ఈజ్ ఎ క్లాస్ ఇది పురాణం కాదు మీరు వెల్కమ్ మీరు అందరూ వెల్కమ్ పుస్తకం ఉన్నవాళ్ళు వెల్కమే పుస్తకం లేని వాళ్ళు వెల్కమే పుస్తకం లేని వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే పుస్తకం ఒకటి సంపాదించండి మీరు విద్యార్థి అవ్వండి మాకింత వయస్సు వచ్చింది ఇప్పుడు మమ్మల్ని విద్యార్థి అవ్వమంటావా అని మీరు అలాగే మీరు కంప్లైంట్ చేయకండి వయస్సుకి దీనికి సంబంధం లేదు మీరు ఒక విద్యార్థి అవ్వండి మీకు తెలుగు వస్తే తెలుగులో పుస్తకం ఉంది మీకు హిందీ స్క్రిప్ట్ వస్తే గీతాప్రస్ వాళ్ళ పుస్తకం బంగారం లాంటి పుస్తకం ఉంది మీకు ఈ స్క్రిప్టు రాదు ఆ స్క్రిప్టు రాదంటే గంభీరానంద గారు ఇంగ్లీష్ అనువాదము ఉన్నది అదేనా మీ ముందు పెట్టుకుని మీరు పుస్తకాన్ని అనుసరించటం అనే పని చేయండి పని వేయాలంటే ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి దీపాలు లేవు కాబట్టి ఈ రోజుకి ఇలాగా కాలక్షేపం చేసేద్దాము కానీ దీపాలు ఉన్నప్పుడు చక్కగా పుస్తకాన్ని అధ్యయనం చేయటం కింద మార్చుకుంటే ఆ అధ్యయనానికి ఒక డెప్త్ ఒక గాంభీర్యం వస్తుంది లేకపోతే లూజ్గా ఉంటుంది లూజ్గా లూజ్గా అంటే అది పై పైన బ్రెయిన్ సెల్స్లో పైపై మూమెంట్ కింద మిగిలిపోతుంది డెప్త్ రాదు దానికి కాబట్టి పుస్తకం అనేది చాలా ఉపయోగకరము